ఉవిదలార చూడరే ఉద్దగిరికృష్ణుడు నవకపు సెలవుల నవ్వుచున్నాడు అచ్చపు బాలుడే శకటాసురు మర్దించినాడు పుచ్చి కాగిళ్ల నింతుల గూడినాడు మచ్చిగ దోగెడు మద్దులు విరిచినాడు పిచ్చిల ఓతకి చన్ను పీరిచినాడు పిన్ననాడే కోడెలతో వెనగి గెలిచినవాడు ఎన్నికగా వేల కొండ ఎత్తినాడు నిన్నడిని కొండపాము వెస రెండు చేసినాడు పన్ని కంసుని మదము భంజించినాడు పొంచి పెద్దవాడై భూభారము దించినాడు అంచె పాండవులకు దిక్కెయినవాడు మించి శ్రీవెంకటగిరిమీద ఇదే ఉన్నవాడు వంచక దాసులకు వరాలిచ్చేవాడు